ప్రేమల దేవ కృపల తండ్రి దేవాయి సుప్రభానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతుడు స్తోత హరియ రజ పరిశుద్ర ఒక సర్వశక్తి మంతుల తండ్రి జీవం కలిగిన దీవానికి వందనాలు తండ్రి దేవాయి సుప్రభ నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క తప్పులను క్షేమించండి ప్రభా దేవాసీ ప్రభా కళ్ళ కానీ ప్రభా నోటి ద్వారానే కానీ ప్రభా మీ సృష్టించిన ప్రతి ఒక్క ఆవలి ద్వారా మేము చేసిన ప్రతి ఒక్క తప్పిదమ్ములని క్షమించండి ప్రభా ఏసానికి లేక లేని వందనాలు తల్లి దేవాయేస మేము కరెక్ట్ గా జీవించడం ఒక సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంది ఎందుకంటే ప్రభా శరీరం ఎంతకైనా బలహీనత కాబట్టి ప్రభా ఆ బలహీనతలో మేము పడద్దు ప్రభా కాబట్టి ప్రభ మీరిచ్చిన ఆత్మచిత ప్రభా మేము ధైర్యంగా జీవించాలా ప్రతి విషయంలో కూడా ప్రభ మేము సరిగ్గా జీవించడాకు మాకు సహాయం అనుగ్రహించని మా చేయి పట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థించడం సహాయం చేయండి తండ్రి ఏసా నీకు వందనాలు ప్రభా దేవాసా ప్రభా లోకంలో ఎక్కడ గలిబిలి తండ్రి ఆ గలిబిలి నుంచి ప్రభా మరి మా అందరినీ కూడా ప్రభా నీ యొక్క పరిస్థితిలో ప్రభా మా అందరినీ ముద్రించుకున్నట్టు తండ్రి దాన్ని నీకు వందనాలు ప్రభా దేవాసాయా లోకంలో ఎక్కడ చూసినా కానీ రకరకాల రోగాల చేత ప్రభ ఎంతో మంది పీడింపబడ్డారు ప్రభా వారి నంతని కృపల జ్ఞాపకం చేసుకుని వారి కందరికి స్వస్థతను అనుగ్రహించని ప్రభావ మా దేశం పట్ల నీ దృష్టి ఉంచని ప్రభా మా దేశాన్ని కాపాడండి మా దేశాన్ని క్షమించని ప్రభా దేవై మా దేశాన్ని స్వస్థపరచమని ప్రాదర్శం ప్రభా ఏశానికి లెక్కలను వందన ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవ ప్రతి జీవికి ప్రభా అవకాశం అనుగ్రహించండి ప్రతి వారికి యొక్క శుభార్ అందబడాల్సిందే దేవాయత్స ప్రభ మేము ప్రతి వారికి సాక్ష్యం చెప్పాలా అనేకులకు నీ వైపు నడిపించేలాగా ప్రభ మే మాటలు కూడా జీవించలే ప్రభా ఈ నీకే వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి ఆలోచించండి వాళ్ళ సేవ జీవితంలో కూడా ప్రభా ఫలిపడతాన్ని దైచండి ప్రతి ఇంట్లో శాంతి సమాధానం అయితే తెచ్చే తనిపండి ప్రభా అదే రీతిగా ప్రభా వాక్యం చేస్తే మీరు మాతో మాటండి పాటల ద్వారా మైము పొందండి ప్రభా దేవాయల్చి ప్రభా ఆది అంతం ప్రభ మీరే తోడని నడిపిస్తారని యేసు క్రిస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం నా తండ్రి ఆమెన్ తలంచుచూ కృపలను తలంచుచూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతోస్తుతి ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతోస్తుతి కృపలను తలంచుచు कृपालनु तलनचूचू कन्नेटी लोयलालो ने क्रुंगीना वेलालो कन्नेटी लोयलालो ने क्रुंगीना वेलालो निघेनी चिर चिर वर्षमुपंपी निंपेनु ना हृदयम येशू निम ృదయం నింగిని చీచీ వర్షము పంపి నింపెను నృదయం యేసు నింపెను నారుదయం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయోష్కాలమంతా ప్రభుని కృతజ్ఞత తోస్తూ తింటున్నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞత తోస్తూ తింటున్నా రూపింపబడు చున్నాయే ఆయుధం ఉండినను రూపింపబడు నాకు విరోధమై వార్దిలదు యని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వార్ధిలదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం కృపాలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్థుతింతున్ ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్తింతున్ సర్వోన్నతుడైనా దేవునితో చేరి సర్వోన్న తోడైనా దేవునితో చేరి సతము తన కృపా వెల్లడి చేయా శు దులతో నిల్పేణూ ఇలా శు దులతో నిల్పేణూ సతము తన కృపా వెల్లడి చేయా శు దులతో నిల్పేణూ చూదులతో నిలిపేను కృపలను తలంచుచూ కృపలను తలంచుచూ ఆయోష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతోస్తు తిందు ఆయోష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతోస్తూ తితు హల్లు మే హనంద మే హుయా మే హ మే సీరోనీ వస్తం నా ఆనందం ఆనందమానందే ఆనందనందే వాసం నాకెంతో ఆనందం ఆనందమానంద మే ఆ మేన్ ఆనందమానంద మే కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞత తోస్తూ తింటూ ప్రభుని కృతజ్ఞత కృపలను తల చూచు అల్లి థ్యాంక్ యూ ఒక ప్రైజ్ సిస్టర్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనకు పరశుద్ధురా బ్రదర్ వాక్యం అందిస్తారు బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి ప్రైజ్ ద లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్ ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధమైన తండ్రి ప్రేమ దేవ కృప కలిగిన మా ప్రభ మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా ఈ హృదయకాలం నుంచి ఇంతవరకు ప్రభ మీరు మాకు సహాయపడిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభావ ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో చేరి ప్రభ మనం స్తుతించడానికి మీ స్వరం వినడానికి మీకు మొర మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు తండ్రి ప్రభా ఇంతవరకు ఈ ఆరాధనలో చేసిన సహాయానికి వందనాలు ప్రభావ తండ్రి పాటల ద్వారా మీరు మహింపొందరని నమ్ముతున్నాం తండ్రి నాయన ప్రభా ఈ వాక్యాన్ని మేము గానించబోతుండగా మాకు సహాయపడండి మా అందరితోనూ మీరు మాట్లాడండి మా ఆత్మీయ సరిచేయండి కేవలం మిమ్మల్ని మాత్రమే మహింపరిచేవారిగా మీ ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చేవారిగా మిమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ మీకు సంపూర్ణ విధేయత కలిగి లోబడి ప్రభా మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభావ మీ వాక్యమే మమ్మల్ని నడిపించేది ప్రభావ కాబట్టి తండ్రి మీ వాక్యానికి ప్రభావ మీ చెవిజ్ఞం తండ్రి మీరే మాతో మాట్లాడండి బలపరచండి ఈ సమయంలో ప్రభ తండ్రి మీ పక్షంగా తండ్రి నేను వాక్యాన్ని ప్రభ పంచుకోబోతున్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి ప్రభా మీ సులువు చోట్న మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి నా తలంపులు నా ఆలోచనలు నా ప్రభా నా జ్ఞానం అంతటిని తొలగించండి ప్రభా తండ్రి మీరే నల్ల ఉండి నైనా మా మాట్లాడండి నా సంస్థ ప్రవర్తన అంతటి ఎందుకు మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి మీరే సహాయం చేయమని మా అందరితో మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ ఆత్మీయ జీవితంలో ప్రభావ ఉన్నత స్థితికి ఎదిగిన ప్రభా మిమ్మల్ని సంతోషపరిచే పరంగా మిమ్మల్ని సిద్ధపరచమని ముందున సమయం అంతటిని మాకు మేలుకరంగా చేయమని మీ కృపగల స్థలకనని అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి రోజు యోహన్ రాసిన మొదటి పత్రిక నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటాము యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో ఇరవై వచనమును వ్యూహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలలో మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము మనము సత్యవంతుడైన వాని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన క్రైస్తు క్రీస్తుని అందున్న వారమై ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు ఇక్కడ యుహాన్ భక్తుడు ఆయన సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం యేసు క్రీస్తు ప్రభునందున్న వాళ్ళు ఎటువంటి వారు లోకంలో ఉన్నటువంటి వారు ఎటువంటి వారు యేసు క్రీస్తు వారు ఎవరి సంబంధులు లోకంలో ఉన్నటువంటి వారు లోకానుసారంగా జీవించేటువంటి వారు వారంతా కూడా ఎవరు ఎవరి సంబంధులు విషయాన్ని ఆయన ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు ఆయన అంటున్నాడు మనము దేవుని సంబంధులము ఎప్పుడైతే మన ప్రభు అనే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మనం మారుమనసు పొంది మన పాపాలు ఆయన ఎదుటొప్పుకొని బాప్తీసంలో పాలు పొంపులు పొంది ఎప్పుడైతే ఆయన యొక్క శరీరక్తాల్లో మనము పాలి అప్పుడు మనము దేవుని సంబంధులము అనే విషయాన్ని అక్కడ వ్యవహాన్ భక్తులు ప్రస్తావిస్తున్నాడు అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రాకుండా ఆయన విశ్వాసం ఉంచకుండా చూడండి ఇంకా ఈ లోకంలో జీవిస్తూ ఇంకా ఈ లోక ఈ లోకంలో బ్రతుకుతూ లోక ఆచారాలు చేస్తూ లేదా ఆయన దగ్గరికి వచ్చి కూడా సంపూర్ణంగా మారకుండా సంపూర్ణంగా విడుదల పొందకుండా ఇంకా ఈ లోకానుసారంగానే జీవిస్తూ ఉంటే చూడండి అని అంటున్నాడు దుష్టుని ఎందున్నదని ఎరుగుదము దుష్టుని సంబంధులు అనే విషయాన్ని యోహన్ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనమంతా కూడా దేవుని సంబంధులంగా ఆయన మారుస్తూ వచ్చాడు ఎప్పుడైతే మనకు రక్షణ లేదో ఇది అప్పుడు మనమంతా కూడా దుష్టుని సంబంధం దుష్టుని ఆధీనంలో ఉన్నటువంటి వారమే కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆ దుష్టుని ఆధీనంలో నుంచి ఆయన విడిపించుకొచ్చాడు చూడండి మనం అనుకుంటూ ఉంటాం నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చాను అని మనం చెప్తూ ఉంటాం కానీ అది ఎంత మాత్రం కూడా వాస్తవం కానే కాదు కానీ ఈ బైబుల్ వాక్యం ఏం చెప్తుందంటే మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము అంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడంలో మన గొప్పతనం లేదు మనం ఏదో ఆయన్ని తెలుసుకోలేదు మనం అర్థం చేసుకోలేదు అని ఏం చెప్తున్నాడంటే మనము సత్యవంతుడైన వాడిని ఎరగాలని నిజమైన దేవుని ఎరగాలని నిజాన్ని ప్రకటించిన వాడిని ఎరగాలని సత్యాన్ని మనం తెలుసుకోవాలని ఈ దేవుని కుమారుడే వచ్చి అంటే ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి తను తను తగ్గించుకొని వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు ఆయనే మనకు వివేకం అనుగ్రహించి ఉండకపోతే మనం ఈ సత్యాన్ని గ్రహించే కాదు ఆయనే మనకు ఆ ఇచ్చి ఉండకపోయి ఆయనే కనుక మనల్ని ఏర్పరచుకునకపోయి ఉండి ఉంటే చూడండి మనము దుష్టుని సంబంధులంగానే ఉండి ఉండేవాళ్ళం కానీ ప్రభు యొక్క కృప ఏంటిది ఆయనని ఎరగాలని ఆయన దగ్గరకు రావాలని మనకు వివేకం అనుగ్రహించాడు ఇందులో మన గొప్పతనం లేదు ఆయన అనుగ్రహించింది ఆయనే మనల్ని ఏర్పరిచింది కాబట్టి ఆయన చెప్తున్నాడు మనము దేవుని కుమారుడని ఏసు క్రీస్తుని అందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవునై ఉన్నాడనే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు మనము దేవుని కుమారుడు అని యేసుక్రీస్తుని అందున్న వారమై సత్యవంతుని అందున్నాము సత్యంలో ఉన్నాము యసుక్రీస్తు ప్రభును కలిగి జీవించడం అది నిజమైన జీవితం అది యథార్థమైన జీవితం యశసుక్రీస్తు ప్రభుని ఎరగకుండా జీవించే జీవితము అది అబద్ధపు జీవితం అది వేషధారణతో కూడినటువంటి జీవితం అది మోసకరమైనటువంటి జీవితం అని చెబుతుంది ఏంటిది అంటే ఏ సత్యాన్ని తెలుసుకోవాలని ఆయనే మనకు వివేకం అనుగ్రహించాడు ఆ ప్రభు లోకంలో ఎంతోమంది ఉన్నారు గొప్ప వాళ్ళు ధనికులు జ్ఞానవంతులు వాళ్ళెవరికి కూడా ఈ సత్యం అర్థం కాలేదు ఎంతోమంది సువార్త వింటారు ఎంతోమంది చెప్పే మాటలన్నీ వింటూ ఉంటారు యశుక్రీస్తు ప్రభుని గురించి అవగాహన కలిగి ఉంటారు కానీ వారి హృదయాలు మార్చబడవు వాళ్ళు సత్యాన్ని తెలుసుకోలేరు అలా గుట్టేస్తూ ఉంటారు అదేముంది నిజమేనా అనుకుంటారు మనం ఆ రీతికి అనుకోలేకపోయాం ఎందుకు అనంటే ఆయనని ఎరగాలని ఆయనే మనకు వివేకం అనుగ్రహించాడు ఎందుకంటే మన సత్యం నందు స్థిరపరచబడాలి మన సత్యంలో నిలబడాలి మనము నిజమైన జీవితాన్ని జీవించాలి నిజమైన దేవుణ్ణి కలిగి ఉండాలి ప్రభు యొక్క ఉద్దేశం కాబట్టి అంత దేవుడు మనల్ని అబద్ధం నుంచి విడిపించి నిజంలో సత్యంలో స్థిరపరచాడు కాబట్టి ఆ సత్యంలో మనం కొనసాగాలి అనంటే మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఒకటి ఉంది అది చాలా ప్రాముఖ్యమైన పని అది ఎంత ప్రాముఖ్యమైందంటే యేసు క్రీస్తు ప్రభు చెప్తారు మత్స వార్త ఇరవై రెండు అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనున్నదియే అన్నాడు అంటే మనం సత్యాన్ని దేవ సత్యంలో ప్రభు మనల్ని స్థిరపరిచాడు ఆ వివేకం మనకు అనుగ్రహించాడు కాబట్టే మనం సత్యంలో వచ్చాం ఆయన సంబంధులంగా ఉన్నాం మరి ఆయన ఎందు నిలిచి ఉండాలంటే సత్యంలో స్థిరపరచబడాలి అనంటే ప్రభు తండ్రి ప్రార్థన చేస్తూ అంటాడు నేను వీళ్ళకి ఆస్తులు ఇవ్వలేదు నేను వీళ్ళకి అంతస్తులు ఇవ్వలేదు నీ వాక్యమునిచ్చాను నీ సత్యము ఎందు వారిని స్థిరపరచము అనే ప్రార్థన చేస్తాడు నేను వారికి వాక్యం అప్పగిచ్చాను వారిని సత్యం ఎందు స్థిరపరచుము అనే ప్రార్థన మన ప్రభువు చేస్తాడు ఈరోజు కూడా మనం కూడా సత్యంలో స్థిరంగా ఉండాలి అనంటే సత్యంలో నిలబడాలి అనంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అనంటే ఇదే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి ఇదే ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ మనకి ఇవ్వబడింది ఈ పని మనం చేయకపోతే మన దేవుణ్ణి ప్రేమించకపోతే మన సత్యంలో ఎప్పుడు కూడా నిలబడలేం దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుని దగ్గరికి వచ్చి ఆయనే సంపూర్ణంగా ఆధారంగా చేసుకుని ఉండకపోతే మనం ఆ సత్యంలో నిలబడలేం తొలగిపోతాం సత్యంలో నడిస్తే వెలుగులో నడిచినట్టు వెలుగులో నడిస్తే మనం చేరవలసిన గమ్యస్థానమైన మన పరలోక రాజ్యానికి మనం చేరుతాం అలా కాకుండా సత్యం నుంచి తొలగిపోయి వేరే మార్గంలో వెళ్ళిపోతే మన చీకటిలో నడిచిన వారము ఆ చీకటి మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో కూడా మనందరికీ తెలుసు కాబట్టి సత్యంలో స్థిరంగా నడవాలి మన గురివైపు మనం వెళ్ళాలి మన ప్రభువును మనం చేరుకోవాలి మన యొక్క గమ్యస్థానానికి మనం వెళ్ళాలి అని ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ప్రభువును ప్రేమించాలి అదే మనకు ప్రాముఖ్యంగా ఉండాలి మన జీవితంలో అది తప్ప వేరొకటి మన జీవితంలో ఉండకూడదు అనే విషయం యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు మరి ప్రభువును ప్రేమించాలి అనంటే ఎలా ప్రేమించాలి అని చెప్పాడు ఎలాగా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ హృదయం ఏంటిది నీ పూర్ణ ఆత్మ అంటే ఏంటిది నీ పూర్ణ మనస్సు అంటే ఏంటిది మూడు రకాలుగా చెప్పాడు ప్రభు అదే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది నీ పూర్ణ హృదయ ఆరో అధ్యాయం ఐదో వచనంలో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో అంటాడు మళ్ళీ నీ పూర్ణ జ్ఞానముతో కూడా ఉంటుంది ఇన్ని రకాలుగా మనం ప్రభువుని ప్రేమించాలి మరి వీటన్నిటి అర్థాలు ఏంటివి ఇన్ని రకాలుగా ఎందుకు ప్రభువు ప్రేమించమంటున్నాడు అది ఎటువంటి ప్రేమై ఉండాలి అంటే చూడండి ఇవి ఇలా చదివితే మనకు అర్థం మనకు అర్థమయ్యే భాషలో యేసుక్రీస్తు ప్రభు చెప్పారు దేవుణ్ణి ఎలా మనం ప్రేమించాలి అనంటే ఇక్కడ చాలా కాంప్లికేట్గా ఉన్నాయి నాలుగైదు నాలుగైదు రకాలుగా చెప్పాడు ప్రభు కానీ యేసు క్రీస్తు ప్రభు దాన్ని ఇంకా చాలా సింపుల్ గా చెప్పాడు మనం అర్థం చేసుకోవడానికి అదే మత్తైసు వార్త అధ్యా మత్త వార్తలో పదో అధ్యాయ వచనంలో చాలా సింపుల్ గా చెప్పాడు ప్రభు ఎలా మనం దేవుణ్ణి ప్రేమించాలనే విషయం మత్తైస్సు వార్త పదో అధ్యాయ ముప్పై వచనంలో తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారుడినైనాను కుమార్తెనను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ తో నీ పూర్ణ జ్ఞానముతో నీ పూర్ణ బలముతో ప్రభువుని ప్రేమించడం అనంటే ఇదే తండ్రినైనా కానీ తల్లినైనా కానీ కుమారునైనా కానీ కుమార్తెనైనా కానీ వీళ్ళని ఏ రీతికైతే ప్రేమిస్తామో వీళ్ళ ఎక్కువగా మనం ప్రభువుని ప్రేమించాలి అది నిజమైన దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి మన కుమారుడిని మన కుమార్తెని మనం ఎలా ప్రేమిస్తాం మన తల్లిని మన తండ్రిని ఎలా ప్రేమిస్తాం వాళ్ళ మీద మనకు ప్రేమ ఉందని ఎలా మనకు అర్థమవుతుంది మీకు ఉదాహరణకి అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రీసెంట్ గా ఫ్లడ్స్ వచ్చినాయి అక్కడ ప్రజలు దాదాపు మూడు రోజులు ఏ తిండి తిప్పలు లేకుండా ఉన్నారు మూడు రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించిన వాళ్ళు లేరు నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు ఎవరి వాళ్ళు ఉన్నారు మూడు రోజులు తర్వాత ఆహారం ఇవ్వడం మొదలుపెట్టారు చూడండి అటువంటి పరిస్థితిలో మూడు రోజులు భార్య ఉంది పిల్లలున్నారు ఒక భర్త ఉన్నాడు అక్కడ ఆ సమయంలో ఆహారం పంచుతున్నారు ఆ భర్తకి కేవలం ఒకే ఒక ఆహార పదార్థం దొరికింది ఒకే ఒక ప్యాకెట్ మాత్రమే దొరికింది ఏం చేస్తాడు ఆ భర్త నేను తినకపోయినా పర్వాలేదులే నా భార్యకు నా పిల్లలకు పెట్టుకుంటాను అని చెప్పి తను తినకుండా తన బిడ్డలకు ఇస్తాడు ఇది బిడ్డల్ని ప్రేమించటం ఇలా చేయనివాడు బిడ్డల్ని ప్రేమించేవాడు కాదు ఇలా చేయని వాడు భార్యని ప్రేమించేవాడు కాడు ఇలా ప్రేమించే వాళ్ళే బిడ్డల పట్ల భార్య పట్ల ప్రేమ పట్ల ప్రేమ కలిగి ఉండేటువంటి వారు అంటే తను తను తృణీకరించుకుంటాడు తనకేమైపోయినా పర్వాలేదనుకుంటాడు కానీ తన బిడ్డలు తినాలి తన బిడ్డలు ఆకలిగా ఉండకూడదని తను త్యాగం చేసుకుంటాడు ఇది ప్రేమ ఎంత గొప్ప ప్రేమ కది ఇది యశుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు ఇంతకంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించాలి ఇటువంటి ప్రేమ ఎక్కువ ఈ ప్రేమ ఎంతో గొప్పది తను తాను తృణీకరించుకొని తన ఆకలిని చంపుకొని తన బిడ్డలకి తన భార్యకి పెడుతూ తను తను త్యాగం చేసుకునే భర్త చూపే ప్రేమ కన్నా కూడా ఇటువంటి ప్రేమ అదే ఆ ప్రేమే గొప్పదైతే ఆ ప్రేమే ఎంతో ఉన్నతమైన ప్రేమ అయితే కల్మషం లేని ప్రేమ అయితే మరి ఇంతకంటే ఎక్కువగా ప్రేమించాలి అని ప్రభు చెప్తున్నాడు అంటే చూడండి ఆ ప్రేమ ఎంత గొప్పగా మనం ప్రభుని ప్రేమించాలని అడుగుతున్నాడే అంతలా మనం ప్రేమించాలి ప్రభునని చెప్తున్నాడు అయినా బిడ్డల్ని ప్రేమించొద్దని చెప్పలేదు తల్లిదండ్రుల్ని ప్రేమించొద్దని చెప్పలేదు భార్యని ప్రేమించొద్దని చెప్పలేదు నాకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించడం ప్రేమించేవాడు నాకు పాత్రుడు గాడు అన్నాడు అంటే మన బిడ్డల్ని మన మన బిడ్డల్ని మన భార్యని మన తల్లిదండ్రుల్ని ఇలా మనం ప్రేమిస్తాం అంతకంటే ఎక్కువగా మనం ప్రేమించాలి ప్రభుని అంటే ఎప్పుడు మనలో ప్రేమ ఉన్నట్టు మనకి బయలుప బయటపడుతుంది అనంటే మనలో త్యాగం ఉన్నప్పుడు త్యాగం లేకపోతే మన జీవితంలో మనలో ప్రేమ లేనట్టే యాగం చేసుకోకుండా నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటాను నా ఇష్టానుసారంగా నేను జరిగిస్తాను వాళ్ళు ఉంటే ఉండని పోతే పోని అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ప్రేమ లేదు ఆ మనిషిలో ప్రేమ లేదు బిడ్డల పట్ల కన్సన్ కలిగి బిడ్డల భవిష్యత్తు పట్ల కన్సన్ కలిగి లేదా భార్య పట్ల కన్సన్ కలిగి తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ కలిగి ఆ భర్త చేసే ప్రతి పని ప్రేమతో చేసేది అలా భార్య గుర్తుకు రాడు భర్త గుర్తుకు రాడు పిల్లలు గుర్తుకు రారు గుర్తురా కూడా తను ఇష్టానుసారంగా చేస్తారు చూసారో వాళ్ళు ప్రేమ లేని వాళ్ళు ఎందుకేసు క్రీస్తు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం దానికి అర్థం ఏంటిదని అంటే మన భార్య ఎక్కువగా ప్రేమించాలి మన పిల్లల ఎక్కువగా ప్రేమించాలి అంటే మనం ఏ పని చేసినా ప్రభువును మైండ్లో పెట్టుకొని దేవుని మన హృదయంలో ఉంచుకొని దేవుని మన మైండ్లో పెట్టుకొని ఇది దేవునికి అంగీకారం అయిందా కాదా ఇది ప్రభు ఎదుట యోగమైందా కాదా ఇది ప్రభువును సంతోషపరిచేదా కాదా ఇది నాకు ప్రభుకి మధ్యలో క్షేమకరమైందా కాదా ఇది నాకు నా ప్రభుకి మధ్యలో ఏమన్నా గ్యాప్స్ క్రియేట్ చేస్తుందా నాకు ప్రభుకి మధ్యలో ఏమన్నా తీసుకొని వస్తుందా మా మధ్యలో బంధాన్ని విడదీస్తుందా అని ప్రతీది అలా ఆలోచించి ప్రతీది చేయడమే దేవుని ఎందుకు పైభక్తులు కలిగి ఉండడం దేవుణ్ణి ప్రేమించడం ఇదే ప్రభు అడుగుతున్న ప్రేమ మన పిల్లలకి క్షేమకరమైంది ఏదైనా అది మంచిది గాదు అనుకుంటే వాళ్ళ దగ్గరికి రానీయం మన భార్యకి ఏదైనా క్షేమకరమైంది కాదు అనుకుంటే వాళ్ళ దగ్గరికి రానివ్వం అది మన ఇంట్లో కూడా రానివ్వం అలానే మన ప్రభుకి మనకి మధ్యలో ఏదైనా అడ్డుగా వస్తే అది ఎంతటిదైనా సరే తృణీకరించేసుకోవాలి ఎంతటిదైనా సరే తృణీకరించేసుకోవాలి ఎంతటిదైనా కూడా వదిలేసుకోవాలి అది నిజమైన దేవుని ప్రేమ త్యాగం ఉంటుంది ఆ ప్రేమలో అంతగా మనం ప్రభువుని ప్రేమించాలంటున్నాడు అంతగా ప్రభుని మనం ప్రేమిస్తే తప్ప మనం సత్యంలో నిలబడలేం అంతగా ప్రభువుని సంతోషపరచాలి అంతగా ప్రభువుని గణపరచాలి అంతగా ప్రభుని మహింపరచాలి అనేటువంటి ఆలోచన ఉంటే తప్ప మనం ప్రభువుని ప్రేమించలేం మన సత్యంలో నిలబడలేం నేను ప్రభు కొరకే జీవించాలి ప్రభు యొక్క ఉద్దేశాలే నెరవేర్చాలి ఈరోజు తల్లిదండ్రులంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎందుకు కష్టపడతారు ఎందుకు ప్రయాసపడతారు వాళ్ళు దినమంతా కష్టపడతారు ఆఫీసుల్లో ఎన్నో టార్చర్లు ఉంటాయి ఎన్నో రకరకాల శ్రమలు ఉంటాయి అవన్నీ ఎందుకు భరిస్తారు ప్రతి చిన్న కూలీ పని చేసుకున్న వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్ళి ఎంతగానో తమ రెక్కల్ని ముక్కలు చేసుకుంటూ తన తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఎంతో కష్టపడి ఎందుకు పనిచేస్తారు తన భార్యను బాగా చూసుకోవాలి తన పిల్లల్ని బాగా చూసుకోవాలి వాళ్ళ కేదు రానియకూడదు అలాగే ఈరోజు వాళ్ళకి ఏ కొద్ది కూడా చేయకూడదు అలానే ఈరో వాళ్ళు సంతోషపరచాలి వాళ్ళు అడిగింది ఇవ్వాలి అలానే ఈరోజు మనం కూడా దేవుణ్ణి సంతోషపరచాలంటే ఆయన అడిగింది ఇవ్వాలనంటే అదే రీతిగా మనం ప్రయాసపడాలి అదే రీతిగా కష్టపడాలి మనల్ని మనం తృణీకరించుకోవాలి అప్పుడే ప్రభువును ప్రేమించిన వారం అవుతాం అప్పుడే సత్యంలో నిలబడతాం లేదంటే తొలగిపోతాం మనం అనుకుంటూ ఉంటాం మనం సత్యంలో ఉన్నామని కానీ వాస్తవానికి సత్యం నుంచి దూరం అయిపోయిన వారంగా ఉంటాం మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఎటువంటి ప్రేమ నా దేవునికి నేను చూపిస్తున్నాను ఎటువంటి ప్రేమ నా దేవుని పక్షంగా నేను కలిగి ఉన్నాను అర్థమైపోతుంది ఈజీగానే నేను చేసే ప్రతి పని నా ప్రభువుని సంతోషపరిచేదిగా ఉందా ఒకసారి నేను ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ ఒక క్రియ చేసేటప్పుడు కానీ ఒక పని చేసేటప్పుడు కానీ ఇది నిజంగా నా ప్రభువుని సంతోషపరిచే మాటేనా ఇది నిజంగా నా ప్రభువుని సంతోషపరిచేటువంటి ఆలోచనేనా ఇది నిజంగా నా ప్రభువుని సంతోషపరిచేటువంటి క్రియేనా అని ఏ పని చేసే ముందైనా సరే ఒక్కసారి మనం ఆలోచిస్తున్నామా అలా ఆలోచిస్తే మనం ప్రభుని ప్రేమించినట్టు అలా ఆలోచించకపోతే మనం ప్రభువుని ప్రేమించినట్టు ఆలోచిస్తే సరిపోదు అది తృణీకరించుకోవాలి అది విరోధమైతే దేవునికి విరోధమైందైతే దేవునికి ఇష్టం లేనిదైతే దేవుని సంతోషపరచనిదైతే దాన్ని విడిచిపెట్టేయాలి అది ప్రభుని నిజంగా ప్రేమించడం అటువంటి ప్రేమ ప్రభు మనల్ నుంచి నీ పూర్ణ తో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో మనం ప్రభువుని ప్రేమించడం అంటే ఇదే అదే అడుగుతున్నాడు ప్రభు అదే ప్రధానమైంది నీకని చెప్తున్నాడు ఎందుకు అది ప్రధానమైంది అనంటే మనం ప్రభువును ప్రేమించకపోతే ఎప్పటికీ కూడా ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేం అదే యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనంలో మన ప్రభువు చెప్తారు యోహన్ స్వార్త పద్నాలుగు అధ్యాయం పదిహేనవ వచనంలో మన ప్రభు అంటున్నారు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు ఏమంటున్నాడు ప్రభు మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తే నా మాటలు వింటారు నా ఆజ్ఞలు గై కొంటారు ప్రేమించకపోతే నా మాట ఎన్నటికీ వినరు మీరు నా మాట వినని వారైతే నన్ను సంతోషపరచనటువంటి వారు మీరు నా మాట విననిటువంటి వారైతే మీరు నా చిత్తాన్ని ఎప్పటికీ కనుగొనలేరు దాన్ని ఎప్పటికీ కూడా జరిగించలేరు అదే మంతమే అంత మాత్రమే కాదు ఎప్పటికీ కూడా నన్ను చేరుకోలేరు అది ప్రభు చెబుతున్నటువంటి మాట దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అది ఎంతో ఉన్నతమైనది లోకంలో వంద కోట్ల ఆస్తి సంపాదించుకోవడం కన్నా లక్ష కోట్ల ఆస్తి సంపాదించుకోవడం కన్నా సుఖ భోగాలు అనుభవించడం కన్నా ఏవేవో రకరకాలైనటువంటివి కలిగి ఉండడం కన్నా కూడా దేవుని చిత్తం నెరవేర్చడం అది ఉన్నతమైనది అది ఎంతో ఉన్నతమైన గొప్ప గొప్ప ఆధిక్యత ఎంతో శ్రేష్టమైన పని దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మరి అది చేయాలనంటే దేవుణ్ణి మనం ప్రేమించాల దేవుని చిత్తం నెరవేర్చకపోతే దేవుడు ఎందు నిమిత్తం మనం ఈ లోకంలోనికి నడిపించాడో ఎందు నిమిత్తం దేవుడు మనం లోకానికి పంపించాడో ఎందు నిమిత్తం ఇంత మనం చదివాం ఆయన కుమారుడే వచ్చి మనకి వివేకం అనుగ్రహించిపోయాడు మనలో ఏముంది స్పెషాలిటీ మనకి ఎందుకు ఇవ్వాలా వివేకం లోకంలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు కదా మనకెందుకు ఇచ్చాడు ప్రభు ఆశపడుతున్నాడు నువ్వు మాత్రమే చేయాలని మనం మాత్రమే జరిగించాలని ప్రభు ఆశపడుతున్నాడు మరి అది జరిగించకపోతే చూడండి అది ఎందుకు ఉపయోగం లేనటువంటిది ఎందుకు ఉపయోగం లేనటువంటి జీవితం అదే ప్రభు చెప్తున్నాడు మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొందులు ప్రతి దానిని దాని దాని పని నిమిత్తము యుహవ కలుగు చేసిన సామెతల్లో ఉంటుంది ప్రసంగీలను అనుకుంటూ ఉంటుంది ప్రతి దాన్ని దాని పని నిమిత్తము దేవుడు కలుగు చేశాడు ప్రతీది పని చేస్తుంది ఒక్క మనిషి తప్ప చెట్లను దేవుడు కలుగు చేశాడు అవి ఫలాలు ఇస్తున్నాయి గాలినిస్తున్నాయి నీడనిస్తున్నాయి వాటి యొక్క ముద్దులు ఇస్తున్నాయి ఆ ముద్దులు తెచ్చుకొని మనం ఫర్నిచర్ చేసుకుంటున్నాం దేవుడు ఎందు నిమిత్తం అవి లోకంలో పెట్టాడో ఆ యొక్క పనంతా చెట్లు చేస్తున్నాయి అలానే జంతువులు చేస్తున్నాయి ఈ సృష్టి మొత్తం చేస్తుంది ఒక్క మనిషి దప్ప దేవుడు దేని దేని ఎందుకు కలుగు చేశాడో అవన్నీ వాటి వాటి పనులు చక్కగా నెరవేరుస్తున్నాయి కానీ దేవుడు ఎంతో ప్రేమించినటువంటి దేవుడు ఎంతో గొప్పగా ఎంతో ప్రాముఖ్యతను తన స్వరూపాన్ని ఇచ్చినటువంటి తన పోలికలో చేసుకున్నటువంటి మనిషి మాత్రం దేవుణ్ణి పనిచేయడం లేదు దేవుని నెరవేర్చి తను నెరవేర్చడం లేదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంది అది నెరవేర్చాలి అది జరిగించాలి లోకం అన్నీ చేస్తున్నాయి కానీ మనిషి చేయడం లేదు అన్నీ లోబడుతున్నాయి దేవునికి అన్ని దేవుని దగ్గరికి వస్తున్నాయి ఆయనకి లోబడుతున్నాయి చెప్పినట్టు వింటున్నాయి వాటిని కలుగు చేసిన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాయి కానీ మనిషి మాత్రం దేవుని దగ్గరికి రాడు దేవుని మాట వినడు కాబట్టి ప్రభువు చెప్తున్నాడు ప్రభువు ఈ లోకానికి వచ్చిన పర్పస్ కూడా ఉంది యోహన్ సువార్త నాలుగో ముప్పై నాలుగు వచ్చనంలో మన ప్రభు చెప్తారు యోగన్స్ వార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం నేను వేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారం అయ్యున్నది ఏం నన్ను పంపిన వాణ్ణి చిత్తము నెరవేర్చుటయు ఎవరైతే ఆయన లోకంలోనికి పంపించారో ఆయన చిత్తము నెరవేర్చటం ఆయన పని తుద ముట్టించటం నాకు ఆహారం అదేనా ఆహారం అది నేను చేయకపోతే నేను బ్రతకను అని యేసూ ప్రభు చెప్తున్నాడు ఆహారం నిర్ణయం ఏమవుతారు చెప్పండి బలహీనం అయిపోతారు ఇంకా ఎక్కువ రోజులు చనిపోతారు అవి చేయడమే నాకు ఆహారం అవి చేస్తేనే నేను జీవిస్తాను అవి చేయకపోతే నేను జీవించను అని యేసు ప్రభు చెప్తున్నాడు మరి ఈ రోజు ఆ పని మనం చేస్తేనే మనం జీవించే వారం సజీవులం అవి చేయకపోతే మన సజీవులం కాము మనం జీవించుతున్న వారం కాము బలహీనులము కాబట్టి ప్రభువు చెప్తున్నాడు ఆయన యొక్క చేత్తము నెరవేర్చట పంపిన వాని చేత్తము నెరవేర్చట ఆ యేసు క్రీస్తు ప్రభునే కాదు ఈరోజు మనల్ని కూడా ప్రభు ఆయన పంపిస్తూ వచ్చాడు మనకి కూడా పనపు చెప్పాడు ఒక పని చేయాలా అదే యోహన్స్ వార్త అరవై ముప్పై మన ప్రభు చెప్తున్నారు నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నా ఇష్టం నేను రాలేదు నా ఇష్టాలు రకరకాలుగా ఉంటాయి నా ఇష్టం అది ప్రభు అన్నమాట ఆయన ఉద్దేశం కాదు మన ఉద్దేశాలు ఎలా ఉంటాయి మన ఇష్టాలు ఎలా ఉంటాయి ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి ఒక కారు కొనాలి ఒక మంచి ఉద్యోగం తీసుకొచ్చుకోవాలి ఇవి మన ఇష్టాలు ఇవి నెరవేర్చుకుంటకు నేను రాలేదు నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదని సూప్రీస్తు ప్రభు చెప్తున్నారు నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి ఏ తండ్రి అయితే పంపించారో అతన్ని చిత్తము నెరవేర్చటకే నేను దిగి అది ప్రభు యొక్క ఉద్దేశం అటువంటి ఉద్దేశం ప్రభు నీకు నాకు కూడా ఇచ్చాడు ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మనకి మన ఇష్టం మాత్రమే నెరవేర్చుకోకూడదు మన ఇష్టాలు మాత్రమే నెరవేర్చుకునే వారంగా మనం ఉండకూడదు మనల్ని పంపిన మనల్ని ఏర్పరచుకున్నటువంటి వాన్ని మనల్ని సత్య సంబంధులుగా చేసినటువంటి వాన్ని యొక్క చిత్తము నెరవేర్చడానికి ప్రభు మనం ఏర్పరచుకున్నాడు అది మనం నెరవేర్చలా అది నెరవేర్చినప్పుడే ప్రభుకి ఘనత అది నెరవేర్చినప్పుడే ప్రభువుకు మహిమ అది నెరవేర్చినంత కాలము అది జరిగించినంత కాలము చూడండి ప్రభు మనం పట్ల మనం ప్రభువుకి ఇస్తున్నదంటూ ఏమీ లేదు అది మనం నెరవేర్చాలంటే మన జీవితంలో ఏసు క్రీస్తు ప్రభువుని తల్లి కన్నా తండ్రి కన్నా అందరికన్నా కూడా ఎక్కువగా ప్రేమించాలి ఎంతో ఎక్కువగా ప్రేమించాలి అలా ప్రేమించినప్పుడు మాత్రమే చూడండి ఆయన యొక్క ఆజ్ఞలు కైకుంటాము ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాము చూడండి ఆయనను మహిమపరుస్తాము కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ దేవుని ప్రేమ దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎలాగున్నామో మనల్ని మనం పరిశీలించుకోమంటున్నాడు మనం అనుకునే ప్రేమ కాదు ప్రభు అడిగిన ప్రేమ మనం ప్రేమ అంటే ఏమనుకుంటాం రెండు పాటలు బాడి ఒకసే ప్రార్థన చేసుకొని కాసేపు వాక్యం చదువుకుంటే చాలా ఇదే నేను దేవుణ్ణి ప్రేమించినట్టు అనుకుంటాం తర్వాత ఏముంటుంది యథావిధి జీవితము యథావిధి మాటలు యథావిధిగా లోకస్తుల్లాగా ఇటువంటి విధానం అది దేవుణ్ణి ప్రేమించడం కాదు దేవుణ్ణి ప్రేమించే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాల అది చెయ్యకపోతే మనం ఎప్పటికి కూడా దేవుని ఉద్దేశం వరం కాదు అదే యహోశివ చెప్తాడు ఇస్రాయల్ ప్రజలకి యహోశివ చెప్తున్నాడు ఇస్రాయల్ ప్రజలకి ఇరవై అధ్యాయం పది పదకొండు వచనాలలో చూడండి యహోశివ గ్రంథము ఇరవై అధ్యాయము పది పది పదకొండు వచనాలలో యహోశివ ఇస్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే మీ దేవుడిన యహోవ మీకిచ్చిన మాట చూపున తానే మీకు వరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును మరికేమని చెప్తున్నాడు మీ దేవుడైన యోహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున ఆ మాట నైనా నెరవేర్చేవాడు మీ పక్షంగా ఉండేవాడు మిమ్మల్ని బలపరిచేవాడు వెయ్యి మందిని మీలో ఒక్కడు మాత్రమే తరుంతాడు మీ కొరకు తానే యుద్ధం చేయవాడు నీ కొరకు వచ్చి ఆయన యుద్ధం చేస్తాడు కాబట్టి ఏం చేయమంటున్నాడంటే ఆయన కాబట్టి మీరు బహు జాగ్రత్త మీరు బహు జాగ్రత్త మీ దేవుడైన యోహోవాను ప్రేమింపవలను అంటే ప్రేమించే విషయంలో కూడా మనం బహు జాగ్రత్తగా ఉండాలి అని యహోశివా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమించే విషయంలో బహు జాగ్రత్త ఏంటిది అంటే మనం ప్రేమిస్తున్నామో లేదో కూడా చూసుకోవాలి కదా బహుజాగ్రత్తగా జాగ్రత్త అన్న పదం కూడా ఆయన బహు జాగ్రత్త అంటే ఎప్పుడు వాడతారు ఇటువంటి పదము అది బహుశ్రేష్టమైనది అయితేనే బహు అనే పదం వస్తుంది అది ఎంతో గొప్పదైతే బహు అనే పదం వస్తుంది అని చెప్తున్నాడు యోహోశివ మీరు బహు జాగ్రత్త దేవుని ప్రేమించే విషయంలో జాగ్రత్త పడి బహు జాగ్రత్తగా దేవుణ్ణి ప్రేమించండి ఎందుకంత జాగ్రత్త ఎందుకంతగా పరిశీలన చేసుకోవాలి ఎందుకంతగా మనం దాని విషయంలో గట్టిగా ఉండాలి అంటే చూడండి అది ద్వితీయోపదేశ ఖండంలో మోసే చెప్తున్నాడు ద్వితీయోపదేశ అధ్యాయము మొదటి నాలుగు వచనాలలో మోషే చెప్తున్నాడు ఎందుకు దేవుణ్ణి ప్రేమించే విషయంలో బహు జాగ్రత్త పడి ఉండమంటున్నాడు అని అంటే అని చెప్తున్నాడు మోషే ఏమని చెప్తున్నాడు ద్వితీయపదేశం పదమూడు అధ్యాయం మొదటి వచనంలో ప్రవక్తయే గాని కళలు కనువాడే గాని ప్రవక్త అంటే ప్రవచించేవాడు కళలు కనువాడే కళలు కనువాడే కాని చూడండి ఏమంటున్నాడు నీ మధ్య లేచి మీ మధ్యలో నిలబడి నీ ఎదుట సూచక క్రియలను మహత్ కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడలా ఏం చెప్తున్నాడు విమోషే మీలో ప్రవక్తే గాని కళలు కనేవాడే కానీ మీ మధ్యలో లేచి నిలబడి మీద గొప్ప కార్యాలు చేసి సూచక్రియలు జరిగించి అద్భుతాలు చేసి మీవెవరో తెలియనటువంటి ఇతర దేవతలను అనుసరించి పూజించదము రండి అని నీకు చెబితే ఏం చేయమంటున్నాడు చూడండి అతడు నీతో చెప్పిన సూచిక క్రియ కానీ మహత్ కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త ఆ మాటలను కలలు కను అని మాటలను వినకూడదు అతడు చెప్పిన సూచక్రియ జరిగిన మహత్ జరిగిన నువ్వు అతని మాట వినొద్దు నీ ఎదుట మహత్ కార్యాలు అద్భుత కార్యాలు జరిగిన సూచక్రియలు జరిగినా నువ్వు అతని మాట వినొద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకు వినకూడదు అనంటే ఏల అనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యహోవ మిమ్మను పరీక్షించుచున్నాడు ఏం చెప్తున్నాడు మోషే మీరు వారి మాట వినొద్దు సూచిక్రియలు జరుగుతున్నాయి కదా అద్భుతాలు జరుగుతున్నాయి కదా దేవుడు లేకుండా జరుగుతాయా దేవుడు సహాయం లేకుండా జరుగుతాయా ఇదిగో ఈ దేవుడు చేస్తున్నాడు రండి ఇతనికి మొక్కుదాం అని ఏ ప్రవక్త గాని కళ్ళ కనేకవాడు కానీ ఇవ్వడని మీ దగ్గరికి వచ్చి చెబితే అద్భుతాలు జరిగినా కానీ మీరు వినొద్దు సూచక్రియలు జరిగినా కానీ మీరు వినొద్దు ఎంత గొప్ప కార్యాలు జరిగినా కానీ మీరు వినొద్దు అని మోసే కరాఖండిగా చెప్తున్నాడు ఎందుకనంటే మీరు మీ దేవుడైన యహోవాను పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ అసలు ప్రేమిస్తున్నారో లేదు అని తెలుసుకున్నటకు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని పరీక్షించున్నాడు ఆయన పరీక్షిస్తున్నాడు సూచక్రియలు జరిగించి అద్భుతాలు జరిగించి పరీక్షిస్తున్నాడు కాబట్టే మీరు వారి మాట వినొద్దు యహోవాను విడిచిపెట్టి పోవద్దు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మోష్ ఇస్రాయల్ ప్రజలకి తర్వాత ఏమంటున్నాడు మీరు మీ దేవుడైన యుహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను ఏం చెప్తున్నాడైనా మీరు మీ దేవుడిని యూహకు లోబడి ఆయనకు లోబడాలి ఆయనకు భయపడాలి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ఆ మాటలు విని ఆయనను సేవించాలి ఆయనను హత్తుకొని ఉండాలి ఇంచు గ్యాప్ కూడా అదే మోస చెప్తున్నాడు ఇన్ని విషయాలు చెప్తున్నాడు ఇలా చేయకపోతే నువ్వు దేవుని ప్రేమలో నిలిచి ఉండలేవు దేవుడు పరిశోధిస్తాడు ఎప్పుడైతే సూచక్రియలు జరుగుతాయో అద్భుతాలు జరుగుతాయో నీ హృదయంలో కొంత కలవరం రావచ్చు దేవుడు లేకుండా జరుగుతాయా గతంలో ప్రభావం లేకపోతే జరుగుతాయా సూచక్రియలు జరుగుతాయా కాదు కాదు కాదు వాళ్ళ గురించి దేవుడు ఇవ్వలేదు నీ గురించి దేవుడు ఇచ్చాడు నిన్ను పరీక్షించడానికి ఇచ్చాడు కాబట్టి నువ్వు వారి మాట వినొద్దని చెప్పాడు మోషే ఇస్రాయల్ ప్రజలకి ఎందుకు దేవుడు అంతగా పరీక్షించాలి నాకు అనుమానం ఎందుకు దేవుడు పరి ప్రేమిస్తున్నామో లేదని పరీక్ష పెట్టడానికి ఇటువంటి పనులు కూడా దేవుడు చేస్తాడా అని అనిపించింది నిజమే కదా ఎందుకు దేవుడు పరీక్షించాలి అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు చూడండి నేను ఒక యజమానండి నాకు పంట పొలం నేను ప్రయాస పడుతున్నాను కష్టపడుతున్నాను భూమిని దున్నుతున్నాను నారులేశాను ఎంతగానో కష్టపడ్డాను కలుపు మొక్కలను బీకాను దాన్ని కాచి కాపాడాను జంతువుల బారిని పడకుండా చివరికి ఏం ఆశిస్తాను నేను వరి నేను ఆ వరి పెరగడానికి ప్రయాసపడిన నేను యజమాను చివరికి ఆ పంట నుంచి అంత ప్రయాసపడి కలుపు తీసి దాన్ని ఎంతగానో భద్రపరిచి చివరి వరకు దాన్ని కాపాడిన నేను దాని నుంచి ఏం ఆశిస్తాను నారు వేసి పెంచిన నేను ఏం ఆశిస్తాను పుట్టు ఆశిస్తానా ఆ పుట్టు వల్ల నాకేం ఉపయోగం ఉండదు కదా ఆ పుట్టు నేనేం చేసుకోవడానికి తగలబెట్టుకోవడానికి తప్ప ఏం ఉపయోగం లేదా పొట్టు వల్ల గింజలను ఆశిస్తాను వడ్లు ఆశిస్తాను నాకు కావాల్సింది పొట్టు కాదు నాకు కావాల్సింది గింజలు నాకు కావాల్సింది పైన ఆకారం కాదు దాని లోపలుండే విత్తనం దాని లోపల శ్రేష్టమైన విత్తనం నంబర్ వన్ విత్తనం మేలురకం విత్తనం క్వాలిటీ విత్తనం అది నాకు కావాలి దాని కొరకు నేను ప్రయాసపెడుతున్నాను అయకి చూడడానికి అందంగా కనిపిస్తుంది లోపల మాత్రం ఏమీ లేదు లోపలంతా ఏమీ లేదు గింజ లేదు అది ఎంత అందంగా ఉంటే నాకేం ఉపయోగం అది ఎంత గొప్పగా ఉంటే నాకేం ఉపయోగం అది ఎంత పచ్చగా ఉంటే నాకేం ఉపయోగం లోపల గింజ లేకుండా ఏం చేస్తాడు ఆయన మొత్తము గింజలు లేని పంటైతే ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి నేను చేస్తే పుట్టి పొట్టే వచ్చింది ఏం చేస్తాడు కోపంతో తగలబెట్టేస్తాడు యజమానుడిగా నేనుంటే ఆ పనే చేస్తాను ఎందుకు ఒక యజమానుడు అంత ప్రయాస పడుతున్నాడంటే గింజ కోసం ఎందుకు ఒక యజమానుడు చెట్టును పెంచుతున్నాడు ఫలం కోసం ఆ గింజ రానప్పుడు ఆ ఫలం రానప్పుడు అది ఎంత పచ్చగా ఉంటే ఎందుకు ఎంత అందంగా ఉంటే ఎందుకు ప్రయాసమంతా వ్యర్థం తప్పితే కాబట్టి ఏ యజమానుడు కూడా పంటని పుట్టు కోసమో చెట్టు కోసమో వేయడు ఏ యజమానుడు ఏదేసినా కానీ దాన్ని నుంచి గింజలు ఆశిస్తాడు దాని నుంచి ఫలాలు ఆశిస్తాడు అదే రీతిగా మన ప్రభు మన ప్రభుకి మనం మనం ఆయన మన మన ప్రయాసపడ్డాడు తగ్గించుకున్నాడు ఏ రీతిగా అయితే తను తగ్గించుకొని తనవన్నీ విడిచిపెట్టి పోయి పొలంలో దిగి పని పనిచేస్తాడు ఒక రైతు అదే రీతిగా ప్రభు కూడా తను తాను తగ్గించుకున్నాడు తనవన్నీ విడిచిపెట్టేశాడు తన సింహాసనం తన మహిమ తన ప్రభావం విడిచిపెట్టి తను తను తగ్గించుకొని లోకంలోనికి వచ్చి ప్రయాసపడి ఆ ప్రయాసపడి అన్ని చేసి చూడండి అన్ని విషయాలు తెలియజేసి తన శక్తినిచ్చి తన బలంనిచ్చి తన ఆత్మనిచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి అన్ని రకాల త్యాగాలు చేసి చివరికి ఏమీ లేకపోతే దేవుని ప్రేమించే వరంగా లేకపోతే ఏం ఉపయోగం మనలో ఆ దేవుని ప్రేమ లేకపోతే మా దేవుని సంతోషపరచకపోతే ఆయన ఆశించింది మనలో రాకపోతే ఆయనకి మనం ఏం ఉపయోగం మనం పొట్టువారలాగా పొట్టులాగా ఉండకూడదు పొలం లేని చెట్టులాగా మనం ఉండకూడదు మనం గింజలాగా ఉండాలంటే నెంబర్ వన్ గింజలాగా ఉండాలా మెయిన్ రకం క్వాలిటీ గింజలాగా మనం ఉండాల క్వాలిటీ ఫ్రూట్ లాగా మనం ఉండాల అది ప్రభు మన నుంచి అందుకే ఆయన పరిశీలిస్తాడు ఇది పొట్ట ఇత్తనము వరి పంట అదంతా చేసిన తర్వాత ఏం చేస్తాడు మనం కెమిపిఎం పేరు కూడా అదే కళ్ళం కళ్ళంలో కళ్ళం పడతారు గాలికి విదిలిస్తా ఉంటారు పొట్టు అంతా కొట్టుకొని పోద్దాం పక్కకి గింజలు మాత్రమే అక్కడ పడతాయి ఈరోజు మనల్ని కూడా మనం పరిశీలన చేసుకోవాల దేవుడు పరీక్షిస్తున్నాడు మనల్ని ప్రతి నిత్యం ప్రతిరోజు పరీక్షిస్తున్నాడు మనం గాలి గుట్టుకుపోయే పొట్టులాగా ఉన్నామా కిందబడి స్థిరంగా నిలబడే గాలి కూడా కొట్టుకుపోకుండా బలంగా నిలబడే గింజలాగా ఉన్నామా మనం గ్రహించింది ఏంటంటే ప్రభు మనల్ని పరిశీలిస్తున్నాడు మనల్ని పరిశోధిస్తున్నాడు మనల్ని పరీక్షిస్తున్నాడు అన్న జ్ఞానం కూడా మనకు ఉండదన్నట్టు కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు సూచక్రియ జరిగినా నమ్మద్దు వేరెవడో చేసినా కాదు నీ జీవితంలో సూచక్రియ జరిగినా కూడా నమ్మొద్దు నీ నీ చేతుల ద్వారా కార్యం జరిగినా నమ్మొద్దు నువ్వు దేవుణ్ణి మాత్రమే నమ్మాలి అంటే దాని అర్థము మనకి ఈ సందర్భాన్ని ఈ మాటని మన జీవితాలకు అప్లై చేసుకుంటే అద్భుతాలు జరుగుతున్నాయని నేను బాగున్నాను అనుకోవద్దు నాకు డబ్బులు వస్తున్నాయి నేను అన్ని విషయాల్లో ఫలిస్తున్నాను నాకు డబ్బులు మెండుగా వస్తున్నాయి అని చెప్పి నువ్వు బాగున్నావు దేవుడికి తోడు కొనడానికి నమ్మొద్దు కేవలం నీ జీవితము ఒకటే ఒకదాంతో కంపేర్ చేసుకోవాలి అదే బైబల్ దాంతో కంపేర్ చేసుకున్నప్పుడే మన యొక్క నిజస్వరూపం బయటపడుతుంది దాంతోనే మన కంపారిజన్ ఆ ఆస్తులు పెరుగుతున్నాయి నాకు మంచి ఉద్యోగం వచ్చింది నాకు బంగారం వచ్చింది లేదు నాకు గొప్ప గొప్పగా నేను చేస్తున్నాను నేను అనేకమైన అద్భుతాలు చేస్తున్నాను ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాను అనేకమైన ప్రాంతాలకి వెళ్ళే సువార్త చెప్తున్నాను ఇవి కాదు ప్రామాణికం ఇవి కాదు మనకి ఇవి ప్రామాణికం ఇవి కాదు కేవలం బైబల్ పరిశుద్ధ గ్రంథం దాంతో మనం కంపేర్ చేసుకోవాలి అప్పుడే మన యొక్క నిజస్వరూపం బయటపడుతుంది అప్పుడే మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామో బయటపడుతుంది అప్పుడు తెలుస్తుంది మనం పుట్ట లేకపోతే నిజమైన విత్తనమా కాబట్టి ఆయన అంటున్నాడు వాక్యాన్ని మాత్రమే చదవండి అద్భుతాలని ప్రామాణికంగా చేసుకోకండి లేకపోతే దేన్ని కూడా ప్రామాణికంగా చేసుకోకండి ఎవరి మాటలో వినకండి కేవలం బైబుల్ని మాత్రమే చూడండి ఇందులోనే ఉంది సత్యం అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నా కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు కేవలం బైబిల్ మాత్రమే మన ఆధారం బైబిల్ మాత్రమే మన ప్రామాణికం ఇందులో ఉన్న ప్రకారంగా మన జీవితం ఉందా లేదా అది మాత్రమే మనం చూసుకోవాలి అప్పుడు దేవుని చేసిన పరీక్షలో మనం నిలబడటం అదే ఆయన చాలా గట్టిగా చెప్పాడు కాబట్టి చూడండి నువ్వు సత్యంలో నిలుచున్నావో లేదా నీకు తెలియాలంటే వాక్యం చదవాలా వాక్యానుసారంగా మన జీవితం ఉండాలా వాక్యానుసారంగా మనం చేసే ప్రతి పని ఉండాలా వాక్యానుసారంగా మనం చేసే ప్రతి ఆలోచన ఉండాల వాక్యానుసారంగా మన ప్రతి ఒక్క బోధ ఉండాల అప్పుడు మనం సత్యంలో ఉన్నట్టు అద్భుతాలు సూచక్రియలో ఇంకా ఏవో ఇంకో ఏవో జరుగుతున్నాయి కదా నేను సత్యంలోనే ఉన్నాను అని అనుకుంటే అంతకంటే మోసపుచ్చుకోవడము లేనే లేదు ఇక్కడ చెప్తున్నాడు ఆయన దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు మీ దేవుడనే యహోవా మిమ్మల్ని పరీక్షించుకున్నాడు కాబట్టి హత్తుకొని ఇంచు గ్యాప్ కూడా మీరు తీసుకోకండి గాలి దూరే గ్యాప్ కూడా మీకు ప్రభుకి ఇవ్వకండి హత్తుకోనుండండి అని చెప్తున్న మాట ఏంటిది మనకు అప్లై చేసుకుంటే మీరు హత్తుకోనుండండి దేవుని వాక్యానికి వాక్యం దాటిపోకండి పోతే మీరు సత్యంలో నిలబడరు అనే విషయాన్ని మోసే గట్టిగా చెప్తున్నాడు ఇస్రాయల్ ప్రజలకి ఎందుకు అనంటే అది లేకపోతే మనం దేవుని ఎప్పటికీ సంతోషపరచలేము ఆయనని ప్రేమిస్తున్నామన్న విషయం మనకు తెలియదు మనం సత్యంలో ఉన్నామో లేదో కూడా మనకు తెలియదు కాబట్టి ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు అదే విషయము తెసులోని కలిగి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచనం నుంచి తొమ్మిదో వచనంలో పౌరు భక్తుడి జ్ఞాపకం చేస్తాడు తెసులోని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య ప్రేమను అవలం అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమ అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన పౌరు భుక్తుడు నశించుతున్నటువంటి వారు మేము రక్షించబడాలి మేము సత్యాన్ని తెలుసుకోవాలి దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి అనే ప్రయాసం వాళ్ళలో లేదంట అంటే దాని అర్థం ఏంటిది అంటే దేవుడు నాకేం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు యొక్క ఉద్దేశం ఏంటిది నేను ఏ మార్గంలో దేవుడు నడవాలనుకుంటున్నాడు ఏ మార్గంలో పోతే నేను రక్షించబడతాను ఏ మార్గంలో పోతే నేను దేవుని తెలుసుకుంటాను అనేటువంటి ఈ విషయాల మీద దేవుడు నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అని తెలుసుకునే దాని పట్ల వారికి ఆసక్తి లేదు వాళ్ళు అవలంబింపకపోయిది కనుక వాళ్ళకి అది ఆసక్తి లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంట అబద్ధ ప్రవక్తల్ని లేపాడంట దొంగ ప్రవక్తల్ని దొంగ బోధకుల్ని లేపడంట వారి రాక ఎలా ఉంటుంది అబద్ధ విషయమైన సమస్త బలం అంటే వారు చెప్పే ప్రతి అబద్ధానికి బలం ఉంటుంది తర్వాత చెప్తున్నాడు నానా విధములైన సూచక క్రియలు అంటే వాళ్ళు చెప్పే అబద్ధాన్ని కూడా బలంగా ఉంటుంది సూచక్రియలు జరుగుతాయి మహత్కార్యాలు జరుగుతాయని చెప్తున్నాడు తర్వాత దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను మోసం ఉంటుంది వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండను ఒకటి ఇన్ని రకాలు జరుగుతాయని చెప్తున్నాడు పౌరు భక్తుడు కాబట్టి ఇందు సత్యమును నమ్మకుండా ఎవరైతే సత్యాన్ని నమ్మకుండా దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షా అంటే కొంతమంది ఉంటారు ఎంత చెప్పినా వినరు ఎంత చెప్పినా కూడా వినరు అర్థం చేసుకోరు నే వాళ్ళకి ఆశ కూడా ఉండదు అన్నట్టు సత్యమును నమ్మరు ఎంతసేపు వేరే వాళ్ళని వాళ్ళు అనుకున్నవి వాళ్ళకి కావాల్సినవి అవి మాత్రమే నమ్ముతారు వాటి మీదనే అభిలాష సత్యం మీద ఉండదు అందుకే ప్రభు చెప్పాడు ఇక్కడ సత్యమును నమ్మక దుర్నీతి అభిలాష గారు వారందరూ ఇటువంటి వారు ఎవరైతే ఉంటారో దేవుడు పదే పదే మాట్లాడినా గ్రహించినటువంటి వారు దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా విననటువంటి వారు సత్యంలోనికి రానటువంటి వారు వారు హృదయంలో కలిగి ఉన్నారో దాన్ని చేసుకుంటూ పోయేటువంటి వారు వారందరూ శిక్షా పొందుటకై అంటే వాళ్ళందరినీ దేవుడు శిక్షలు పాలు చేయడానికి అబద్ధములు నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు అబద్ధ ప్రవర్తనకి ఇస్తున్నాడు వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని వాళ్ళు అందులోనే ఉండిపోవాలని మాట తిరస్కరించారు కాబట్టి తులసి వేశారు కాబట్టి లెక్క చేయలేదు కాబట్టి లెక్క లేకుండా ఉన్నారు కాబట్టి ప్రభు ఏం చేశాడు అబద్ధ భక్తులకి మోసము చేయ శక్తిని దేవుడే ఇచ్చాడు పరీక్షిస్తున్నాడు దేవుడు ఆ మోస చెప్పిన మాట పౌలు చెప్పిన మాట ఇదే ఇదే మాట మన యేసు క్రీస్తు కూడా చెప్తాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు క్రీస్తు అంటే నమ్మకండి సూచక్రియలు చేసిన అద్భుత చేసిన నమ్మకండి సత్యంలో ఉండమని చెప్పాడు కాబట్టి మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేను వచనంలో ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలో పౌరు భక్తులు చెప్తున్నాడు అందువలన మనం ఇక మీదట పసి ఉండి చిన్న పిల్లలటువంటి మనస్తత్వము కలిగి ఉండి యశు క్రీస్తు చెప్పాడు ఈ మారు మనసు మీరు మనసు మీరు మారు మనసు పొంది చిన్న పిల్లల వంటి వాళ్ళ మారితేనే గాని మీరు పరలోకం రాజ్యంలో ప్రవేశింపలేరని నిశ్చయంగా చెప్తున్నానని చెప్పాడు ప్రభు అంటే చిన్నపిల్లల స్వభావం ద్వేషం ఉండకూడదు కలహం ఉండకూడదు ఇవన్నీ ఏవి మనలో ఉండకూడదు చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారమండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయ్యక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగురగొట్టబడిన వారం అయినట్లుండక ఇలా ఉండకూడదంట మనం మనుష్యులు రకరకాల మాయోపాయములు అంటే రకరకాల తెలివితేటలన్నీ వాడు ఏం చెప్తున్నారు వంచనతోనూ ఈరోజు చేసే పనులన్నవే లోకంలో జరుగుతున్నావన్నీ ఇవే వంచనతో రకరకాలైనటువంటి తెలివితేటలతో మాయోపాయములతో ఆలోచించి ఎలాగ చేయాలని చెప్పి ఆలోచించి వంచనతో తప్పు మార్గంలోనికి లాగడానికి కుయుక్తితో గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా ఉండడానికి కల్పింపబడిన ప్రతి ఉద్దేశానికి బాగుంటాయి కదా అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఆశ్చర్యకారాలు జరుగుతున్నప్పుడు మాయోపాలతో బోధించేవి చెవులకు వెనసొంపుగా బోధించేవి ఇవన్నీ కూడా బాగుంటాయి చూడండి అటువంటి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల ఎగురగొట్టబడిన వారమైనట్టు ఉండకుండా ఒక మాటలో చెప్పాలనింతా నేను చెప్పిన ఉదాహరణలో పొట్టులాగా మనం ఉండకుండా ఆటు అటు గాలి కొడితే అటు ఇటు గాలి కొడితే ఇటు కాకుండా ఇంజలాగా ఉండాలి ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుతాము ప్రేమ కలిగి దేవుణ్ణి ప్రేమిస్తూ మన హృదయంలో ప్రేమను నింపుకుంటూ సత్యము చెప్పచ్చు ఎక్కడుంది సత్యం బైబిల్లో ఈ సత్యాన్ని చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదుగుదుము కాబట్టి సత్యంలో ఉండాలా మనం ఆ సత్యంలో ఉంటేనే లేకపోతే మనం ఎదగలేము ఏం చెప్పాడు అన్ని విషయాలను ఎదగాలంటే నీళ్ళు ప్రేమ ఉండాలా తర్వాత సత్యం చెప్పాలా ప్రేమ కలిగి ఉండాలా సత్యం చెప్పాలా సత్యం ఎక్కడుంది బైబుల్లో ఉంది ఇది చెప్తున్నాడు ఆయన అన్ని విషయంలో ఎదుగుదము అన్ని విషయాల్లో ఎదుగుతాం అప్పుడు కాబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఆ చిత్రాన్ని లేదా అని ప్రభు ఆశపడుతున్నాడు కాబట్టి ఎటువంటి ప్రేమ ఆయన కోసి కోరాడు మన బిడ్డల పట్ల మనం ప్రేమ చూపిస్తాం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం అంతకంటే గొప్ప ప్రేమ మన తల్లిదండ్రుల పట్ల మనం ప్రేమ కనపరుస్తాం అంతకంటే గొప్ప ప్రేమ ఆ ప్రేమే ఎక్స్ట్రీమ్ అనుకుంటే ఇంకా అంతకంటే ప్రేమ ప్రభు మనల్ని అడుగుతున్నాడు ఆ ప్రేమే గొప్పది అనుకుంటే అంతకంటే గొప్పదైన ప్రేమను అడుగుతున్నాడు ప్రభు మరి అటువంటి ప్రేమ ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు మరి అది ఇవ్వాలంటే సత్యంలో ఉండాల వాక్యం చదవాలా మనల్ని మనం తృణీకరించుకోవాలి వాక్యానికి తగినట్లుగా వాక్యం మనల్ని ఏది చూపిస్తే అది తొలగించుకునే వరంగా ఉండాలా అప్పుడే ప్రభువుని సంతోషపరచగలం ప్రభువుని మహింపరచగలం ప్రభుని గణపరచగలం సత్యంలో నిలబడగలం వెలుగులో నడగలం నడవగలం మనం పోయే మార్గానికి మనం పోగలం దేవుని సంబంధం క్రీస్తు సంబంధం క్రీస్తు భారముగా మనం ఉంటాం లేదంటే దేవుడు పరీక్షించినప్పుడు మనకు తెలీదు ఇది జరుగుతుంది కదా అని చెప్పి వెళ్ళిపోతాం అది జరుగుతుంది కదా అటు వెళ్ళిపోతాం దేవుని నిలబడం కాబట్టి దేవుణ్ణి ఎటువంటి ప్రేమతో మనం ప్రేమిస్తున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మనలో ప్రేమ ఉంది అని మీరంటే మన ప్రేమని దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాను నాలో ఏం లోపం లేదు అని అంటే చూడండి ప్రకటన గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు రెండు రకాలుగా మాట్లాడాడు ప్రేమ విషయంలో ప్రకటన గ్రంథంలో ఒకటి చూస్తాం తర్వాత సువార్తలలో లూకా మనం ఒకటి చూస్తాం ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన రెండు ప్రకటన గ్రంథము రెండోధ్యాయ మొదటి వచనంలో ఎఫస్సులో ఉన్న సంగ దూతకు ఎలాగూ రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా ఈ ఎఫస్ సంఘానికి దేవుడు రాస్తున్నాడు సంఘం గురించి మాట్లాడుతున్నాడు ప్రభువు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నే నిరుగుదును నీ క్రియలు నువ్వు చేసిన పనులు నీ కష్టం నువ్వు నా కొడుకు పడిన ప్రయాసం నువ్వు నా కొరకు చేసుకున్న త్యాగం అంతా నువ్వు నా కొరకు ఊర్చుకున్నదంతా నీ సహం అంతా నేను ఎరుగుతును దేవుడు అడుగుతున్నాడు ను క్రియలు చేయలేదని చెప్పట్లేదు నువ్వు కష్టపడట్లేదని చెప్పట్లేదు నువ్వు ఊర్చుకోలేదని కూడా చెప్పట్లేదు దేవుడు యశ్ప్రభు ఏం చెప్తున్నాడు నువ్వు నా కోసం ఇవన్నీ చేశావు నాకు తెలుసు అంటున్నాడు తర్వాత నీవు దుష్టులను సహింపలేవనియూ అపోస్తులలో కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారని అబద్ధికులమని అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నామ నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుతును అంటే నీవు అపో దుష్టులను సహించలేవు ఎట్లా తెలుస్తుంది దుష్టుడని చెప్తున్నాడు అపోస్తులుడు కాకయే తాము అపోస్తులను అని వారిని పరీక్షించి అబద్ధికులను నీవు కనుగొన్నావు ఎలా కనుగొన్నావు బైబుల్ స్టాండర్డ్ వాళ్ళలో లేదు కాబట్టి మరి బైబిల్ స్టాండర్డ్ ఏదో తెలియాలంటే వాక్యం చదవాల ఈ వాక్యం చదివి ఈ వాక్యానుసారంగా వాళ్ళు లేరు వాళ్ళ అబద్ధికులు అని నువ్వు కనుగొన్నావు తర్వాత చెప్తున్నాడు నీవు సహనము కలిగి నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుజను నా కొరకు ఎన్నో అవమానాలు భరించావు సహించావు అలిసిపోలేదు నేటికి కూడా భరిస్తూనే ఉన్నావు అలయలేదని నేను ఎరుగుదను నువ్వు నేటికి కూడా భరిస్తున్నావు నేటికి కూడా నువ్వు నా కొరకు సహనం కలిగి ఉన్నావు అని ప్రభు చెప్తున్నాడు కానీ ఆయన పదం మళ్ళీ వాడుతున్నాడు చూడండి నాలుగో వచనంలో అలయ్య లేదని నేను ఎరుగుదును అంటే ఇంకా అలిసిపోలే పరిగెడుతూనే ఉన్నారు ఇంకా క్రియలు చేస్తూనే ఉన్నారు కష్టపడుతూనే ఉన్నారు సహనం సహనం చూపిస్తూ ఉన్నారు ఇంకా అలిసిపోలేదు ఉన్నాయి క్రియలు ఉంది జీవితంలో కష్టం ఉంది జీవితంలో సహనం అని అంటూ ప్రభు ఏమంటున్నాడంటే అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏం చెప్తున్నాడు ప్రభు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటే ప్రభు ఏమంటున్నాడు అనంటే నువ్వు నా కోసం కష్టపడ్డావు నువ్వు నా బాగా పనిచేశావు నువ్వు నా కోసం సహనం కలిగి ఉన్నావు నువ్వు దివారాత్రములు వాక్యం ధ్యానించావు అబద్ధికుల్ని కనుగొన్నావు అవమానం భరించావు నేటికి కూడా అలసిపోకుండా పరిగెడుతూనే ఉన్నావు కానీ నీవు మొదట చూపించిన రీతిగా ఇప్పుడు చూపించలేకపోతున్నావు నువ్వు మొదట్లో ఎరితి ఉండేవాడు ఈరోజు అలా లేవు ప్రయాసపడుతున్నావు అలసిపోలే పరిగొడుతున్నావు ఇంకా చేస్తున్నావు కానీ అప్పుడున్నంత ఉద్ధృతి ఇప్పుడు నీలో లేదు అని ప్రభు చెప్తున్నాడు నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును చూడండి ప్రభు ఏం అడుగుతున్నాడు అనంటే నీలో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి కానీ నాకు ఇప్పటివి అవసరం లేదు నాకు మొదటివి కావాలి నువ్వు మొదటి పడిన ప్రయాసం ఉందే అది కావాలి నీకు మొదట కలిగిన రోషం అది కావాలి నువ్వు ఎప్పుడైతే మారు పొంది నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి ప్రభువుని సత్యంగా ఎరిగి లోకంలోకి చాలామంది ఎరుగుతూ ఉంటారు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు ఎవరు పాపాలు ఒప్పుకుంటారు ఏవో అవసరాలు దొరుకుతాయి వస్తారు వాళ్ళు ఎవరు ఏం చేయరు నిజంగా పాపముల నుంచి జన్మించిన వాడు పాపముల నుంచి చచ్చిపోయి క్రీస్తులో జన్మించినటువంటి వాడు చాలా రోషం ఉంటారు ఇది వద్దు జీవితంలో ఈ పాపం బహు రోషంగా ఉంటారు అటువంటి వారి గురించి ప్రభు చెప్తున్నాడు అప్పట్లో నా కోసం బాగా ప్రయాసపడ్డావు అప్పట్లో నా కోసం బాగా తిరిగావు నా కోసం బాగా ధ్యానించావు బాగా ప్రార్థించావు ఎన్నో సహించావు ఓర్చుకున్నావు కష్టపడ్డావు నేటికీ చేస్తున్నావు కానీ నాకు ఇప్పుడే నచ్చట్లేదు నాకు ఇప్పుడే బాగలేదు నాకు ఆ మొదట్లో నువ్వు చేసినవి కావాలి మొదట్లో ఉన్న రీతి నాకు కావాలి మొదట్లో చూపిన ప్రేమ నాకు కావాలి అప్పుడు నువ్వు సహించవే ఆ రీతిగా ఈరోజు సహించాలి మొదట్లో నా కోసం ఎన్నైనా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డావు కానీ ఈరోజు ఒక మాట అంటే కూడా తట్టుకోలేకపోతున్నా మొదట్లో నేను వాక్యంలో ఎన్ని బలహీనతలు ఎత్తు నాకు వందనాలు చెప్పేవాడి ఈ రోజు ఒక బలహీన తిత్తి చూపించిన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు చెప్పిన వాడిని ద్వేషిస్తున్నావు మొదట్లో ఎంత దూరమైనా సరే వెళ్ళేవాడివి ఈరోజు పక్కనున్న కూడా రాలేని స్థితిలో ఉన్నావు ఇది కాదు నేను కోరుకుంటుంది నాకు మొదటివి కావాలి మొదట్లో ఉన్న ప్రేమ కావాలి నువ్వు మొదటి స్థితి నాకు కావాలి ఇప్పుడు స్థితి బాగలేదు చేస్తున్నావు కానీ నాకు నచ్చట్లేదు నువ్వు మారు మనసు పొదితేసరి నువ్వు మొదటికి పనులు చేస్తే సరి అని ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు మనమంతా ఇటువంటి కేటగిరీలోనే ఉంటాం ఒక్కసారి మన జీవితాలు ముందుకే వెనక్కి వెళ్తుంటే మొదట్లో ఉన్నటువంటి ప్రయాసం మొదట్లో ఉన్నంత ఆశ మొదట్లో ఉన్నంత ఆసక్తి ఆ రోషం ఈరోజు మనకు ఉందా ప్రశ్న వేసుకోవాలి రక్షించబడిన నాటిలు కొత్తల్లో దేవుడు వాక్యాన్ని బయలుపరిచిన కొత్తల్లో ఆయన అనేకమైన కొత్త కొత్త విషయాలు తెలియజేసినప్పుడులో ఉన్నటువంటి ఆ ఆసక్తి ఈరోజు ఉందా అప్పుడు నేను సేవ చేయాలి నేను పరిగెత్తాలి నేను సువార్త చెప్పాలి అని ఎంతో ఆరాట పడేవాళ్ళం ఆరాటం ఈరోజు ఉందా అప్పట్లో ప్రభు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళం దేవుడు ఎట్లనతో మాట్లాడతాడా ఎవరి ద్వారా మాట్లాడతాడా ఏ విషయాలు చెప్తాడా ఎటువంటి మాటలు చెప్తాడా ఏ బలహీన తెత్తి చూపిస్తాడా ఎట్లను ఆత్మీయంగా బలపరుస్తాడని వెతికే వాళ్ళం వాక్యానికి చూపెట్టేవాళ్ళం ఎంత కఠినంగా వచ్చినా సంతోషంగా స్వీకరించ వాళ్ళం మరి రోజ రోజు అటువంటి సంతోషము అటువంటి స్వీకరింపు ఉందా రభు లేదు ప్రభు చెప్తున్నాడు లేదు అది కావాలి నాకని చెప్తున్నాడు ఆ ప్రయాసం కావాలి ఆ ఆశ కావాలి ఆ రోషం కావాలి రభు అడుగుతున్నాడు మనం ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి మనల్ని మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటూనే ఉండాల నాకున్నప్పుడు అప్పటికున్న ఆసక్తి ఇప్పుడుకున్న ఆసక్తి ఎక్కువైందా తక్కువైందా అప్పుడు నేను పడిన ప్రయాసం ఇవి రోజుకి ఎక్కువైనా తక్కువైందా తగ్గితే అది అడుగుతున్నాడు ప్రభు ఎక్కువైతే సంతోషం దేవునికి మహిమ దేవుడు సంతోషపడతాడు దేవుడు ఆనందపడతాడు దేవుడు బహుగా ఆనందపడతాడు కాబట్టి మాట్లాడుతున్నాడు ప్రభు అడుగుతున్నాడు మొదటుండిన స్థితి నాకు కావాలి నువ్వు మొదట్లో రక్షించబడినట్టు కొత్తల్లో రోషం కలిగి ఉన్నావు ఆ రోషం ఏది ఏమైపోయిందని అడుగుతున్నాడు ప్రభు సమాధానం చెప్పగలమా చెప్పలేం ఏమని చెప్పగలం ప్రభాపుట్లో నీ ఆత్మనిచ్చే విరోజు నాకు ఇవ్వలేదన్నాడు చెప్పగలమా లేదు ఆ రోజు ప్రభు ఆత్మ ఎప్పుడున్నా బలపరుస్తాడు శక్తినిచ్చేవాడు నువ్వు అడగాలే కానీ శక్తి పోయినా కానీ ఇవ్వడానికి సిద్ధపడున్నాడు అపుడులు ఉన్నాయా నీ దగ్గర లేవు ఇచ్చాడు కదా ఈ రోజుకు ఇవ్వడానికి శక్తిమంతుడు సమస్తము చేయగలిగినటువంటి వాడు బలంగా చేయగలిగినటువంటి వాడు అన్నీ కోల్పోయినాడు సంస్థను పోయినాయి ఉన్న అభిషేకం పోయింది పోయింది శక్తి అంతా పోయింది బలహీనుడు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు ప్రభు నాకు శక్తి కావాల ప్రభా ఈరోజు నాకు రోషం వచ్చింది నాకు శక్తి లేదు నేను ఏం చేయాలా ప్రభ నా చుట్టూ నా శత్రువులు ఉన్నారు ప్రభావ వీళ్ళని ఎలాగైనా సరే ఈరోజు జంపేయాలి వీళ్ళని ఈరోజు నేట మట్టం చేసల ప్రభు నేను బలహీనుడుగా ఉన్నాను తండ్రి ఏం చేయగలను నేను నువ్వు నన్ను బలపరచని ప్రభుని అడిగాడు ఏం చేశాడు ప్రభు సంస్నికి శక్తినిచ్చాడు అంతకు మించి అంతకు ముందు ఉన్న శక్తి కంటే ఎక్కువ శక్తినిచ్చాడు మొత్తం మండపాన్నే గుల్చేశాడు ఆయన మొత్తం తెచ్చిపోయారు ఒక్కసారి ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు రోషన్ తెచ్చుకోవాలి మనం రోషన్ తెచ్చుకోవాలి కానీ శక్తినిచ్చేవాడు ఆయన ఆయనకి ఏం కొదువా ఆయన దగ్గర ఏది తక్కువ కానీ అటువంటి ఆశ లేదు అటువంటి తలంపులు లేవు ఏదో చేశాం ఇప్పట్లో ప్రయారిటీస్ మారిపోయినాయి అప్పట్లో ప్రభువే ఫస్ట్ ఈరోజు ప్రభు లాస్ట్ ఇటువంటి జీవన విధానాన్ని ప్రభు మన నుంచి ఆశించడం లేదు ఇటువంటి ప్రేమను ప్రభు మన నుంచి కోరుకోవడం లేదు ప్రభు నేను అనేక మంది సేవకులను చూసాను చాలా మంది మాట్లాడి ఇంతకు ఏం మాట్లాడుకుంటున్నారు దూరం దూరం ఉంటే వెళ్ళకూడదు ఆరోగ్యం సహకరించట్లేదు అది ఇది అట్లా ఇట్లా లేదు చెప్పుకుంటున్నారు ఆరోగ్యం కూడా గురించి కూడా కాదు ఒక ఆయన హార్ట్ ట్యాక్ వచ్చి చనిపోయాడు ఇదిగో చూడు ఆయన హార్ట్ ట్యాక్ వచ్చి చనిపోయాడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలా మనం కూడా దూరాలు పోకూడదు అలసిపోకూడదు అని ఇట్లా మాట్లాడుకుంటున్నారు ముందుగానే నువ్వు తీర్మానించుకుంటే నువ్వేం అడుగుతావు ప్రభు అని నువ్వు ముందుగానే తీర్మానించుకుంటే ఈరోజు మనం కూడా అంతే వాళ్ళ స్థితి అది వాళ్ళ వాళ్ళే అది మన విషయాల్లో మనం ఏదో గురి కలిగి ఉన్నాం ఆ గురి కోసమే పరిగెడుతున్నాం అసలు ఇది ప్రభువుదా కాదా అని అడగం మన ప్రయారిటీస్ మారిపోయినాయి ఆ ఇష్టం ఉంటే ఆ జీలుంటే ఆ రోషం ఉంటే ప్రభు సహాయకుడు నడిపించేవాడు నువ్వు ఏ స్థితిలో పడిపోయినావు ఆ స్థితిలో నుంచి నిన్ను లేపడానికి నేను సిద్ధ నేను సిద్ధహస్తు నేను నేను సిద్ధపాటు కలిగున్నాను నువ్వు జస్ట్ మారు మనసు పొంది అంతే నేను చేస్తున్న ఈ రోజు నా జీవితం కరెక్ట్ కాదు ఇది మొదట్లో ఉన్నట్టుగా లేదు అన్న ఒప్పుకో చాలు అదే కదా మారు మనసు అంటే నేను పాపిడి అని అంతకంటే ఇంకేం లేదు నేను నరకానికి పోతానని ఒప్పుకోవడం మారు మనసు ఏసు ప్రభ మాత్రమే రక్షించగలడని ఏసు మాత్ర ఏసు ప్రభ మాత్రమే పరలోకానికి తీసుకెళ్ళగలడని ఆయన మాత్రమే దేవుడిని తెలుసుకోవడమే మారు మనసు మారు మనసు పోవడం కాదు మారు మనసు అంటే ఏంటిది యసు ప్రభులాగా మారిపోవడం కాదు గ్రహించడం అదే మారు మనసు గ్రహించుకొని మన ప్రయాసాన్ని రివర్స్ చేసుకోవడం అంతకుముందు వంద రూపాయలు పెట్టి సినిమాకు పోయేవాళ్ళం ఆటో ఎక్కి ఈరోజు అదే వంద రూపాయలు పెట్టి చచ్చిపోతాం అంతకుముందు లోక సంబంధమైన పాటలు వినేవాళ్ళం దేవుడి సంబంధమైన మా పాటలు వింటాం అంతకుముందు లోక సంబంధమైన మాటలు వినేవాళ్ళం దేవుని మాటలు వింటాం అంతకుముందు లోక సంబంధమైనటువంటి వాటి కోసం దేవుని పని కొరకు ప్రయాస పడతాం అదే మారు చే డైరెక్షన్ మార్చుకున్న మార్గంలో పోతే మనం విజయం సాధిస్తాం ముందు నువ్వు డైరెక్షన్ మార్చుకోవాలా ప్రభు అడుగుతున్నాడు నువ్వు వెళ్ళే డైరెక్షన్ ఏదైతే ఉందో మనం వెళ్ళే డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి అది మార్చుకో మారు మనసు అంటే అదే వెళ్ళే మార్గాన్ని మార్చుకొని దానికి పూర్తి వన్ డిగ్రీస్ వెనక్కు తిరిగిపోవడమే మారు మనసు పొందకూడదు అది పోకూడదు ఇది పోకూడదు అని మధ్యలో నడిస్తే ఎటు కాకుండా పోతాం ఎప్పటికీ కూడా అటు అది ఇటు దూరం అయిపోతుంటది అది అటు దూరం రెండు దూరం అయిపోతాయి వన్ ఎయిటీ డిగ్రీస్కి మధ్యలో ఉండేది నైన్టీ డిగ్రీస్ నువ్వు దాని మధ్యలో పోతే అటు కావు ఇటు కావు దానికి ఇంకా చాలా దూరం వెళ్ళిపోతాం అన్నట్టు దాన్ని మళ్ళీ చేరుకోవాలంటే చాలా కష్టం ప్రయాసపడాలి అటు బోలేవు ఇటు బోలేవు మధ్యలో కొట్టుకుంటూ జీవిత కాలం ఏడుస్తూనే కాబట్టి డైరెక్షన్ మార్చుకోమని ప్రభు ఎఫిస్తానికి చెప్పాడు ఈరోజు అటువంటి స్థితిలో మనం ఉంటే మనం కూడా మన డైరెక్షన్ మార్చుకోమని ప్రభు అడుగుతున్నాయి కాబట్టి ఇది ప్రభు మొట్టమొదటిగా మాట్లాడే మాట రెండోదిగా లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము నలభై రెండవ ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను బ్లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము నలభై రెండు వచనంలో ప్రభు అయ్యో పరిశీలరా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదే వంతు గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది ఇంతకేం చెప్పాడు ప్రభు నీళ్ళు ఉన్నాయి నువ్వు ఇంకా అలసిపోలేదు కానీ నాకు ఇప్పుడే నచ్చట్లేదు తగ్గిపోయింది నాకు అవి కావాలని అడిగాడు వీళ్ళంటే వీళ్ళు ఎటువంటి గుంపు ఇది పూర్తిగా విడిచిపెట్టేశారు న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాళ్ళు విడిచిపెట్టేశారు దశంభాగాలు ఏదో చేస్తున్నారు కానీ దేవుని ప్రేమ దేవుని ప్రేమించడము దేవుని ఆజ్ఞానుసారంగా నడవడము దేవునికి తగినట్లుగా నడవడము ఎప్పుడో విడిచిపెట్టేశారు ఆచరంగా పోతున్నారు ఆచారంగా చేస్తున్నారు అంతే మాటలు చెవిలోకి వెళ్ళడం లేదు ఆ రోషము లేదు ఏమీ లేదు పూర్తిగా చల్లారిన స్థితిలో పూర్తిగా అయిపోయిన స్థితిలో ఉన్నారు అందుకే ప్రభు అంటున్నాడు వాటిని మానక వీటిని చేయండి నువ్వు రావు దాంతో పాటు దేవుని ప్రేమను చూపించు దేవుని ప్రేమించు వాక్యానుసారంగా ఉండు అనే విషయాన్ని ప్రభు అక్కడ పరిశీలికి చెప్తున్నాడు ఎందుకు ప్రేమ చల్లారిపోతుంది అనంటే చూడండి మతైస్తు వార్త ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో మన ప్రభు చెప్పాడు ఎందుకు ప్రేమ చల్లారుతుంది అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అక్రమము అక్రమము అంటే అది విస్తరిస్తుంది కాబట్టి ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు మరి అక్రమము అంటే ఏంటిది క్రమము కానిది అది ఏదైనా కావచ్చు అక్రమం అంటే మనమేమనుకుంటాం ఇరవై రూపాయలది నలభై రూపాయలు అమ్ముతారు లేదు అట్లా ఇట్లా మోసాలు ఇవన్నీ జరిగిపోతాయి అనుకుంటాం అక్రమము అన్నాడు దేని విషయంలో చెప్పలేదు ప్రభు అది ఏదైనా కావచ్చు నువ్వు వినే బోధ అది క్రమం కానిదైతే నీలో ప్రేమ ఉండదు నీవు దేవుని వాక్యానుసారంగా నడవకపోతే అది అక్రమం అప్పుడు నీళ్ళు దేవుని ప్రేమ ఉండదు అవకస్తులకి వేరే అక్రమము అంటే క్రమం కానిది అది ఏదైనా కానీ మన జీవితంలో మనం వినే బోధ కానీ మనం ప్రకటించే బోధ కానీ ఏదైనా మనం చేసే ప్రార్థన కానీ అది క్రమంగా లేకపోతే మనలో దేవుని ప్రేమ చాలా ఈ రోజుల్లో అనేక మంది దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడరు దేవుని కొరకు రోషం కలిగి జీవించడానికి ఇష్టపడరు ఎందుకు వాళ్ళు వినే బోధ మంచిది కాదు వాళ్ళు వినే బోధలో పస లేదు ఎంత స్టేపు నవ్విచ్చే బోధ కవ్వించే బోధ అసత్యపు బోధ అబద్ధపు బోధ అందుకే వాళ్ళు ప్రేమ లేదు మరి ఆ బోధ అది తెలియాలంటే ఏం చేయాలా క్రమం తెలుసుకోవాలి మరి ఆ క్రమం తెలుసుకోవాలంటే ఏం చేయాలా బైబుల్ చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దాని కొరకు ప్రయాస పడాలి దాన్ని మన జీవితంలో అవలంబించాలి అప్పుడు మనలో ప్రేమ ఎప్పటికీ చల్లారిపోదు గద్దించేవాళ్ళు లేడు హెచ్చరించే లేడు బుద్ధి చెప్పేవాళ్ళు లేడు ఏం చేస్తారు సమాధానం లేని సమయంలో సమాధాన సమాధానం అని చెప్పి ప్రకటించిన నాటి ఇరిమియా కాలం ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు దొంగ ప్రవక్తలు ఈరోజు అట్లే ఉంది పరిస్థితి బాగుంది బాగుంది బాగుంది దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడికి దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు బైబుల్లో లేని బైబుల్లో ఉద్దేశ దేవుని ఉద్దేశం చెప్పని బోధ ఏదైనా గాని అది అక్రమమైన బోధే దేవుణ్ణి గనపరచినటువంటి బోధ ఏదైనా కానీ అక్రమమైన బోధే దేవుడు మనిషి యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఆయన మనకున్న మనకున్న ఉద్దేశాన్ని తెలియజేయడానికే బైబిల్ ఇచ్చాడు చదువుకొని పోవడానికో కథలు చదువుకోవడానికో కాదు ఈ రీతిగా మనం చెప్పుకోవడానికి కూడా కాదు మనం గ్రహించాల దాన్ని చదివి తర్వాతే ప్రకటించాలి దేవుడు ఏం చెప్తున్నాడు ఈ సందర్భం ఎందుకు రాశాడు ఈ సందర్భంలో ఏముంది దేవుడు ఇంత ఎన్నో జరుగుంటాయి నావిధ జీవితం మొత్తం చాలా వంద సంవత్సరాల పైనే మరి అవి గన్నవంత ఎన్ని నాలుగైదు కొన్ని సంఘటనలే మనకు కనపడతాయి నూట సంవత్సరాల జీవితం మనకు కనిపిస్తుందా కనిపించదు కొన్నే కనిపిస్తాయి మరి ఇది మాత్రమే ఎందుకు ప్రభు ఇందులో పెట్టాడు ఇందులో నుంచి ఏం చెప్పాలనుకుంటున్నాడు నాతోటి అలా చదవం మనం ఆయన ఉద్దేశం ఏమై ఉంది ఏం చెప్పాడు అతను ఏం చేశాడు దానికి ప్రభు ఏం చెప్పాడు ఇలా అర్థం చేసుకుంటే మనకు దేవుని ఉద్దేశం అర్థమవుతుంది దేవుని తల్లంపు అర్థమవుతుంది ఈరోజు ఊరు అలా చదివి ఓపిక అలా చదవరు ఏదో దేవుడు ఏదో చెప్పాడు అది అట్లనే దాని గురించి పోతా ఉంటారన్నట్టు కాబట్టి చెప్తున్నాడు ప్రభు అక్రమం విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారును ఎందుకు ప్రేమ లేకుండా క్రమమైంది మనకు లే మన జీవితంలో లేదు అక్రమమైంది మన జీవితంలో ఉంది కాబట్టి మన లోపల దేవుని ప్రేమ చల్లారతా అది పూర్తిగా ఆరిపోకముందే అది పూర్తిగా చల్లబడక ముందే దాన్ని మళ్ళీ మనం వెలిగించాలి అంటే సత్యంలోనికి రావాల దేవుణ్ణి ప్రేమించాలా ఆయన మాటలు గై అంటే దాని ఉద్దేశం తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే బైబుల్ చదవాలి ఇంకొక మాట చెప్పాడు ప్రభు లూకాస్ వార్థ పదహారు అధ్యాయం పదమూడవ వచనంలో ఏ సేవకుడును ఇద్దరు యజమానుని సేవింపలేడు ఎందుకు ప్రేమ చల్లారిపోతుంది అనంటే ఏ ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను ప్రేమించలేడు వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను అంటే ఒకడు ఇద్దరికి యజమా యజమానుని సేవించలేడు ఆ యజమానుడు పిలుస్తాడు ఈ యజమాను ఎవరికి ఎవరికి లోబడతావు ఎవరు కూడా సేవించలేరు ఉంటే అటు ఉంటాం లేదంటే ఇటు ఉంటాం నేను మధ్యలో ఉన్నానంటే ఎవరికీ చేయట్లేదు అని అర్థం కాబట్టి చెప్తున్నాడు లేదు దేవుని ఒకడు వాడు ఒకరిని ద్వేషించి ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును మీరు దేవునిని సిరిని ప్రేమించలేరు దేవుడు అంటే దేవుడు వాక్యం సిరి అంటే లోక సంబంధమైనది దేవుడిని అంటే పరసంబంధమైన విషయాలు సిరి అంటే లోక సంబంధమైన విషయాలు పెట్టి ఆసక్తి ఉంది మనకి పర సంబంధమైన విషయాల మీదన లోక సంబంధమైన విషయాల మీదన లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగిన వారం అయితే సిరి అంటే లోకం లోకం సంబంధించి ఏదైనా కావచ్చు మన అందం కావచ్చు మన డబ్బు కావచ్చు మన ఆస్తిపాస్తులు కావచ్చు వీటి మీద ఆసక్తి మనకు ఉంటే మనం దేవుని సంతోషపరచు దేవుని ప్రేమలో చల్లారిపోతుంది పర సంబంధమైన విషయాల మీద దేవుని మీద మన ఆసక్తి ఉంటే దాని మీద మన ప్రేమ ఉంటే మనం ఎప్పటికీ కూడా ప్రేమ చల్లారదు అంటే మన యొక్క మన యొక్క ఆలోచన మన యొక్క ప్రేమ మారిపోతుంది మొదటిది అక్రమం లే కానిది మన జీవితంలో ఉంటే ప్రేమ చల్లారిపోతుంది అలా కాకుండా మనం వేరేది కోరుకుంటే పరసంబంధమైంది కాకుండా వేరే వాటి మీద మనం దృష్టి పెడితే మనలో ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి ప్రభు చెప్పాడు చెయ్యండి ఒకళ్ళకేమో మళ్ళీ మొదటి నుంచి చేయండి అన్నాడు ఒకళ్ళకేమో మొదటి నుంచి చేసినవి మొదటి చేసినవి కావాలన్నాడు ఇంకొకళ్ళేమో పూర్తిగా విడిచిపెట్టారు మళ్ళీ మొదలు పెట్టమని కాబట్టి ఈ విషయాలు వింటున్నా మనం మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాల మన సత్యంలో నిలిచి ఉంటే కానీ మనం వెళ్ళవలసిన మార్గానికి మనం వెళ్ళలేము మనం నడవలసిన మార్గంలో మనం నడవలేము అది ఎప్పుడు జరుగుతుంది అంటే కేవలం దేవుణ్ణి ప్రేమిస్తే మాత్రమే అది ఎలాగా తల్లి కన్నా తండ్రి కన్నా భారికన్న కన్నా కుమారుడి కన్నా భార్య కన్నా భర్త కన్నా మనల్ని ప్రేమించే వారికన్నా ప్రేమించడం అంత ప్రేమ యాగపూరితమైన ప్రేమ ప్రభు మన నుంచి అది చేసినప్పుడే దేవుణ్ణి పూర్తిగా ప్రేమించగలం అది చేసినప్పుడే ఆయన చిత్తాన్ని నెరవేర్చగలం ఆయన సంతోషపరచగలం లేదంటే మనం మనం అనుకోవచ్చు నేను ఉన్నాను అని కానీ మనం వదుతుండే మాత్రం తప్పుడు మార్గంలోనే ఒకటి ప్రభు విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఈ విషయాల పట్ల మనం అవగాహన కలిగి ప్రభు అన్నాడు ఒక మాట ప్రాముఖ్యమైన మాట ప్రవక్తే కానీ కలలు కని వాడే కానీ అద్భుతాలు సూచికలు జరిగించినా కానీ మీరు వాటి మాట వినొద్దు అన్నాడు ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారో లేదా పరీక్షిస్తున్నాడు కాబట్టి దేవుని హత్తుకొని ఉండమన్నాడు ఎన్ని జరిగినా ఏం జరిగినా దేవుని విడిచిపెట్టద్దు సత్యాన్ని విడిచిపెట్టద్దనే విషయాన్ని అక్కడ మోస జ్ఞాపకం చేశాడు ఇది ప్రాముఖ్యమైనది ఎందుకంటే దేవుడు మనల్ని అనునిత్యం పరీక్షిస్తుంటాడు మనం పుట్టుమా లేదా విత్తనమా కాబట్టి మనం ఎప్పటికీ విత్తనం లాగానే ఉండాలా సత్యంలోనే నిలిచి ఉండాలా ప్రభు సంపూర్ణంగా నెరవేర్చే వరంగా మనం ఉండాలా ప్రభుని గణపరిచే వరంగా ఆయనతో పాటు యుగయుగాలు సంతోషించే వరంగా మనం ఉండాలా అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక దేవుడి కొద్ది మాటలు తీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేస్తున్నాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కలిగిన దేవాల మీకు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ఆయన ఇంతవరకు ప్రభావ అనేకమైన విషయాలు ప్రభ మీ వాక్యంలో నుంచి మాకు చూపించిన విధానాన్ని బట్టి వందునాను తండ్రి ప్రాముఖ్యమైనది నా ప్రభా నిన్ను ప్రేమించటయే అని సెలవిస్తూ వచ్చారు ఎలా ప్రేమించాలో కూడా ఇంతవరకు నైనా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభావ మేమన్నీ విన్న సంగతులే నాయన మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చారు కాబట్టి తండ్రి మేము ఏ మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ కొరకు రోషం కలిగి మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తూ మీ ఉద్దేశాలు మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వారంగా మేము ఉండడానికి మాకు సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం నా ప్రభా మా దేవ మన మీ ఉద్దేశం నెరవేర్చకపోతే మేము ఎందుకు ఉపయోగం లేనటువంటి వారం ప్రభావ మిమ్మల్ని మీరే మీకై మీ లోకానికి దిగివచ్చి మమ్మ వివేకం అనుగ్రహించినారని ప్రభా మీరు వచ్చారు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు మీరు ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాన్ని మేము నెరవేర్చాలా ఏదో మేము కనిపెట్టాలా మీ చిత్తాన్ని మేము తెలుసుకోవాలి మిమ్మల్ని సంతోషపరచాలా ప్రభా అము కృపను మాకు అనుగ్రహించండి నన్న మా సొంత తలంపులు కొట్టివేయండి మా సబుద్ధిని తొలగించండి క్రమంలో మమ్మల్ని నడిపించండి మీకు మహిమకరమైన ప్రీతికరమైన జీవితాన్ని జీవించడానికి పరిచర్య చేయడానికి నేను మాకు సహాయపడమని ప్రభావ మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని మాలో ఉన్న అవిధేతలన్నీ తొలగించమని ఇంతవరకు నేను మిమ్మల్ని ప్రేమించుకుండా అనేకమైన వాటిని ప్రేమించిన వరంగా ఉన్నాం ప్రభావ మమ్మల్ని క్షమించి మన్నించి మీ అనుగ్రహించి ఇక్కడి నుంచైనా మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించే వారికి మమ్మల్ని సిద్ధపరచమని మీ కృప మీ కాపుదల మెండుగా మా అందరికీ అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించబడుకుంటున్నాను తండ్రి మన ప్రవణ క్రీస్తు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడైండి నడిపించిన కాక ఆమె అందరికీ